పాషండ్రమలాద్ధా ప్రకజీరా మాయాభుజంగైవిద్య చూడామణి గోవిందర పదంజమగ్న చిత్రితుల యోగం దమద్ మరోపకా సంహారాధా సంకందను తుతమాయదగంగి సంఘాద్దు గారులయ్యే రులందరూ తరలిపోతున్నగా సంగ్రామజిద్దు వాడు మహత్తరమైనటువంటి ఆటోపము గలవాడైటి కొన్నాడు అర్జునుని మీద చెరగబడితన యొక్క గోదండము బాడములు అనేక ఆ అర్జునుని మీద ప్రయోగంచగా మహాకోపం గలవాడై ఒక తీవ్రమైనటువంటి బాణం చేత ఆ సంగ్రామజిద్దు తన నరికి పాద వహించినాడు అర్జునుడు అప్పుడు రాఘేయుటు తూనకు నట్టు కలిసి ఆ కను యొక్క తమ్ముడే ఆ సంగిద్దు తన యొక్క తమ్ముడు పడిపో కర్ణుడు మహాకోపం గలవాడై భయముల మచ్చభ కందు తనయు నేత పన్నెండు పన్నెండు బాణముల చేత అర్జునుని కొట్టినాడు కర్ణుడు దత్త వేసంత్రోధమును అంగీకరించినటువంటి వాడీ శువులకు దురాశతమైనటువంటి అక్క మహా తీవ్రములైనటువంటి బాడముల చేత కర్ణుని పొడివినాడు అర్జునుడు వీరులని తొందర వల్ల తలపడుట తోచి మహావీరులిద్దరూ కూడా కర్ణ అర్జునులు ఇద్దరు కూడా తలపడుట ౌత్యం గుైన్యమంతా మహాయోధులద్దరూ జ చూతాము అని పార్వతం మీద కదా ప్రళయ కాలము నందలి మేఘము పాఠాణ వర్షాన్ని పురిసినట్టుగా ఆ అర్జునుడు తన యొక్క గాంధీవము నుండి వెడల్ల బాడ పరంపర చేత కరుని గప్పినాడు తీవ్రమాత మండలి బాను అవసరం కారుడయే ఆ గాఢ అంధకారమును కదా కిరణముల చేత సూర్యుడు ఎలా ఆ ప్రకారంగా అతను బాణ పరంపరల చేత అర్జునుడి యొక్క అర్థములన్నిటినీ చూలించినాడు తనుడు తనయు బాణములు వాసవనందను పొదివినప్పుడు సంతోషము కౌరవ సైన్యానికంతా కర్ణుడు పై చెయ్యిగా ఉన్నప్పుడు సంతోషిస్తూ ఉన్నారు కౌరవసరంపరలు ఎక్కువై కర్ణుని ముంచిన సమయములో విషాదములు పొందిపోతూ ఉన్నది ఆ కౌరవ సైన్యమునూ గాంధీ కర్ణున తలపడి పోరాడుచో అర్జునుడు కర్ణునితో సఫల బలుకు తీ సరిలేదు నాక నీదు వచ్చే నెల్లవారి కరుడంగా సభలలో నాతో సమానుడు లేడని పొరుగుతూ ఉంటావు కనుక ఇది సమయం వచ్చింది ఇతరంగమున చోపవయ్యాని యొక్క బల పరాక్రమములు మాటలు కక్కాది పోటు మగళ్ళు వెనగనింగపో ఆనేక మాటలు మాట్లాడినావు అందరూ వింటుండగా భక్తిగా ఓరకపోవటానికి సాధ్యపడదు అది కాక తమ్ముని పాటలు కన్నాంటి పాదకు మింకన్నా అది కాక నీ తమ్ముడు పడిపోయినాడు ఇప్పుడే నా బాణముని చేత చెగి కన్నాదా చూచినావు చూచి కూడా నీవు పాడిపోవచ్చు మాయగను ఓపలకు వచ్చుగాక పలికిన ఎట్లు చేయవచ్చు ఎట్లు దాయ ఎందు ఆ ఎన్ని మాటలైనా మాట్లాడవచ్చును గానీ మాటలు ప్రకారంగా నడుచుకోవటం ఎవరికీ సాధ్యపడదయా కట్టుడం సభ ఎందు ఆ ద్రౌపదిని చూచి నవ్వినటువంటి యొక్క ఫలం ఇప్పుడు చెల్లిపోవును గనుక ఒక అకంట నా మునుమునందు నిలబడవయ్యా కనుడపాడు నైకోపనకున్నాడు చేత బుద్ధల చేయలేకపోయినాము ఆ సమయములో కనుకప్పుడు తప్పిపోయింది కనుక ఇప్పుడు మా అత్త నీవు తప్పుకొని సాధ్యపడదయ్యా కన్నుడంగ ర్జునుడితో అప్పుడు ధర్మహానికి భయం పడి నిలిచి కడంతతో నిప్పుడు వచ్చిన అటవిత ఎల్లని చేయుదుగాక అన్నపై తప్పు ఘటించి నీవు ఒక తాలింపు కలిగిన వాడవై నెపం గొప్పిన జెల్లే నీదు నిలిపోవు అప్పుడు ధర్మానికి బొత్సమయ్యేమీ చేయలేదు నావు ఇప్పుడు చేయవయ్యా చేసేదంతా కూడా ఆ అన్న అన్న ఉన్నాడే ధమ్మరాజు తోతమాడాడు నిమి ధర్మజుని యొక్క ఆజ్ఞ చేత కట్టుబడి ఉన్నాము అని అన్న తప్పు పెడతా ఎందుకనుక ఎందుకు ఆ చేసేది ఏమిటో ఇప్పుడు చేయవయ్యా చూతాము అనుకు ఆసిన అర్జను గాంధీవల్ నివుతూ కానీపై నిషమ్ములు నిలిచే అనగా మంచి పడినటువంటి వాడు అర్జునుడు ఆ గాంధీ వాన్ని సాధించి ఆ పుంకాలుగా వదిలినాడు బాణములు కర్ణుని ప్రక్రియ జరిగినప్పుడు ఎలా ఉన్నదో ఆ ప్రకారంగా మహాభయంకరంగా ఉన్న తీర్థము ఆ కర్ణార్జుల యుద్ధము ఇద్దరు ప్రయోగించిన బాణముల చేతూయత్తు దొరటానికి అవకాశం లేకంత దట్టంగా ఆగిపోయింది ఆ బాణ పరంపర చేతడు అద్భుత అత్తములన్నీ గగనములందు ఆవరించిన కారణం చేత చీకట్లు గమ్మిపోయినవి నందను తీవ్ర పరంపర చేత చల్లా చదురుగా కొట్టి కనుని మీద తాకినాడు మరదార్జునుడు ఆ కనుడు తీవ్రమైన అంగీకరించి అర్జునుడి మీద తిరగబడినాడు విరుగంగానే నరుడు నరుడు ఆ కనుడు పట్టినటువంటి సరస్సును ఆ చేతి వరకు నడిచి అవతల భార వచ్చిన అర్జునుడు కొరత కర్ణుడు శక్తిరలు మెత్తగా వయిచల్లా దాని చేత ఏమి కించబడినటువంటి వాడ ఈ మెరుగులు అనేక బాణువులు ప్రయోగించుంపులు తుంపులుగా నరికి పారవయించినాడు అర్జునుడుతూ మహావాతమ్మన పడలుబడంగూ కన్నుని యొక్క సైన్యమంతా ఒక్కసారిగా చలదేగి అర్జున్ని చుట్టుముట్టి ఆ ముట్టినటువంటి సైన్యమునంతా అతను పాట పరంపర చేత పడరో మీ భక్తులెత్తుకుని ఆ మరి ధరించినటువంటి వాడై కదుల నాలుగిట ఆ జన గుర్రములు నాలుగు బాణముల చేత ఆ నగల మీద ఉన్నటువంటి ఒక్కరు నాలుగు బాణముల చేత మెదట రసము ఆ ఎనిమిది బాణముల చేత రసమును కొట్టి కొద్దిను వానరు బాణములు వానర ధ్వజం మీద కొట్టి తరువతి బాణములు అర్జనుని శరీరం అంతా నాకేట్టుగా కొట్టినాడు కర్ణుడు ఆ ఆ కొట్టేదైన కోపాన్ని అంగీకరించిన వాడై అర్జునుడు జాలి ప్రజ్వరిల్ మొక్కటి అగ్ని మాదిరిగా ప్రజ్వరిల్ని మొండుతూ ఉన్నటువంటి కర్ణుని యొక్క కోపమును సైరింపక అతను ఏమి ఉన్నదే అదే గచ్చి తన యొక్క శత పరంపరనే యొక్క వర్షాన్ని అర్జునుడి లేటటువంటి యొక్క అంగుదమున్నదే మేఘము అంకా కోపాన్ని వహించినటువంటి వాడే తన యొక్క చేతి బలు వేవద్దు చూపించినాడు కర్ణుడు బాహువులు రుతున్న పల్లములేసల్ ఆ సరస్సు మీద వక్షస్థలమునందు ఆ స్కంధ భాగమునందు ఆ పిడుగులు పడి అక్కడ పడినట్టుగా మహత్తరములైనటువంటి బాణువులను ప్రయోగించినాడు అర్జునుడు కర్ణుని మీద బాగా తగిలినూ చురుగు చగిరి నిలబడ్డు అది ఆ కను దగ్గర ఉన్న దుర్గుణం ఆ బాగా చురుకు తగిలిందంటే గొప్పవాడే రజకుడే శౌర్యం కలిగినటువంటి వాడే చేస్తాడు చేసి చేసి ఆ కాలు మిగిలిన వాళ్ళు అలా పారిపోరు ప్రాణములు పోయినా సరే ఇత్తరంగం అక్కడే నిలబడి ప్రాణములు పోయిలా ఒప్పుకుంటారు కానీ పారిపోవటం మాత్రం రణశూధుని కది లక్షణం కాదు కానీ కర్నూలు దగ్గర ఉన్న మెతక ఆ బాగా వాగి కొట్టాయట కొట్టేసరికి నెరకులున్నాయి మర్మసంధు యావత్తు కూడా బేడిల్లిపోయిన అర్జున్ యొక్క చేత దాని చేత ఆ రథం లో ఒక్క బిల్ని బరిగిచ్చాయట అంతు లేకుండా మచ్చపతి సుడార్ ఆ యొక్క ఉత్తరుడు నాడే ముందాపడ పోయా కనుడు ఎప్పుడైతే పారిపోయినాడు దేవదత్తాన్ని పూజించినటువంటి వాడ అర్జునుడు ఉత్తరులతో ఏమంటాడు వీడుొకటుకు బలం ఉన్న వాటి మండలు వాడు వీడుొకటుకులు బలంబున వాటి మండ నగాలు వాడు వీడు ఒకడు మహాబలవంతుడు ఈ కురు సైన్యంలో అడుగును పని చూడవలే అను తూ వీరావేశం కౌరవాన్ని కంబుల్ ఆలోకించునప్పుడు వేల వశం ఉన్నదే మూర్తి భయించినట్లుగా అదేహం చేయనటువంటి స్థితిలో ఆ కౌరవ సైన్యాన్ని చూస్తూ ఉన్నాడు అర్జునుడు అర్జును యొక్క మూర్తి చూచి మహాభైందట కాబట్టి పోయిందట ఆ ఉత్తరుని ఆ రూపాన్ని చూచే వాళ్ళకు ఈ మెక్కిలి అయిన శైలి నిర్భర తేజమునంత కంటకిడు లావు చూచిమది అంత మెక్కిల నీ దివ్య స్వరూపాన్ని చూడలేకుండా ఉన్నాను సుమ ఇక నేను భయం తన పాటు కంపము అన్ని గలుగుతూ నిన్ను చూస్తూ ఆ కారణం చేతయక నేను రథాన్ని కూడా తోడలేను సుమంగా నా పని అయిపోయింది పుట్టినంత నుండి ఇట్టివి అన్నడుగానా పుట్టిన దగ్గర దగ్గర నుండి ఇంతవరకు ఇచ్చి స్వరూపం ఎప్పుడూ చూడలేదు నేను అటుగా ఆ తమ ఎంతమశత పొందన కథన నింద్రియముల కడకబెట్టే కాని నీ యొక్క భయంకర స్వరూపాన్ని చూస్తూ ఉండే సర్వేంద్రియములు మ్రాన్పడిపోతూ ఉన్నాయి కాబట్టిక నేను ఈ రథన చోదన కృత్యం ఉన్నదే అది కూడా నేను చేయలేదు సుమంగాలని వాడ అర్జునుడు నేను వాహనముల గొప్పగా సంచోదే ఆ ఉత్తరుడా నీకేమీ భయం లేదు నేనుండగా నీకు వచ్చినటువంటి భయమేమీ లేదు గనుక ఆ చక్కగా తోలవయ్యారీ అనుడు దగ్గర ఆ మరల కుంభ తోరటానికి ఆరంభించినాడు ధనయుడి అతనితో అతనితో ఏమంటాడు మరల ధనజయుడు అర్జునుడు అరుణా తంబుల పూన తంబుల వీరే ఆ ఎర్రనైనటువంటి వృత్తములు కూది రథము చూడవలసింది దోణ ద్రోణాచారి చేతుల బంధ కంధన వెడలు సమర్థమైనటువంటి గురుకుల బాలకులకందరికీ కూడా శిక్షాచార్యుడు విద్య నేర్పినవాడు కంటే నమ్మన తన కుమారుడైన చేసి ఎంత ఒట్టగవలసిన అటువంటి మహాప్రేమ కలిగినటువంటి దోణాచార్యుల మీద ఇప్పుడు మనం తిరగబడి యుద్ధం చేయవలే ఎందువల్ల అంటే ధర్మం ందున్నటువంటి యొక్క దోషం చేత తప్పదు సుమంగ కాబట్టి ఆ ద్రోణ రథానికి ఏనుగు ఏనుగు ఢీకొంటేలా ఉందనో ఆ ప్రకారంగా వచ్చి ఢీకున్నాడు దోణుడు కూడా నరుడు నమస్కరించి గురునికి నమస్కరించి ఏమంటాడు అర్జునుడు అడవుల బహుకాలం అరే విధములైన అనుభవించినాను మాకునిది తరి అని ఇప్పుడు వచ్చిటిమి విన్నుల గుడి ఇది సమయము అనే ఉద్దేశం చేత వచ్చినాను సుమా ఇప్పుడు వరం ఏం కావాల నువ్వు అన్నంతా చేసి అర్జునునితో ఆ దోణ ఆచాయుడు ఆ ఏం కావాలి కోరండి తవరే అన్నాడు అంటే ఎప్పుడైనా అసలు ఇద్దరంగా ఉన్నందు నేను వేయకముందు నువ్వు వేయకుండా ఉండటం అది నాకు కావాలి నేను వేసిన తర్వాతే వేయాలి నువ్వు నీవు ముందుగా మాత్రం అర్థప్రయోగం చేయకుండా అది ఆ నియమంలో కట్టుబడి ఉండవలసింది అదే నా నువ్వు వరము అన్నాడు ఆయన ద్రోణాచార్యుడు ఆ కారణించేత దేవత వారు వేయండి వేస్తే కూడా ఆరంభిస్తాను అన్నాడు అంటే దోణుడు ఆరంభించినాడు కొట్టడానికి అర్జును దోణ ప్రయుక్తములైన బాణములనన్ని నడుమనే ఏ తుంపులు తుంపులుగా నరికినాడు అర్జునుడు అజరథులు ఇద్దరు మహారథులు అష్ట్రవిలు అమస్త అస్త్ర శత్రములన్నీ తెలిసినటువంటి వారు బాహుబలు మహా పలాక్ష వెనకు పాట నవించింది సౌత గూస్తూ ఉన్నారట కౌరవ సైన్యంతా కూడా వాటి వారి యొక్క చాప విద్యా పాండిత్యమంతా కూడా చూపి అందరినీ ఆశ్చర్య పరుపరుస్తూ ఉన్నారు ఆ గురు శిక్షలిద్దడు గురు సైన్య జనములో అటు సమయము గురు సైన్యములో నిజనము గురుడు ఒక్కడు దక్క నరుడు కతికినప్పుడు మాకు గలడే ఆ గురుడు ఆటే దోణ ఆచార్యులొక్కడే మా అర్జునుని తో బలాపదిగా యుద్ధము చేయవలయనంటే మరి వెతకిన హరుడు గల ద్రోణుడు తప్పుకుంటే హరుడున్నాడే సాంభగుతయినా నిలబడవరే అర్జును ఎదుట అంతేకాని మూడవ వాడు లేడు సుమంగా ద్రోణుడు రయమున్నే చిన్న బాణముల్లె తెగ యొక్క బాణము కోళ్లను ప్రేమి అయిపోవ పార్థుడు రేణువుగా గంటిరే చ ఆ ప్రయోగించే అర్థములున్నాయే ఒకదాని వెంట ఒకటి ఒకటాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటి ఆదరి ఒకటే బాలుగా తాడు తేలినట్టుగా ఉన్నాయట బాణములు ఆ ప్రయోగించే బాణములన్నిటినీ అర్జునుడు నుగా తుంపులు తుంపులుగా నడుగుతూ ఉమ్ ాడో గు చేతనే వాటినన్నిటి ఒక సంహరించినాడు అర్జునుడు ఆ సైన్యం వచ్చిందట వెనక్ అనేక మంది ఎప్పుడైతే వచ్చి సైన్యం వచ్చిందో తన బాధల యొక్క చరపరంపరలు పనికి వారిని అర్థని నదికి ఆ రక్తము లేవద్దు కూడా ప్రవాహములయ్యేటట్టుగా కొట్టినాడు ఇట్లు దుర్జయుండ సైన్యము దైన్యముందెందుతూ నాటాయనకు భగంపుగానే తాడుతున్నా ప్రకారంగా మహత్తరంగా అర్జునునికి బలంగా అయుద్ధము చేస్తూ ఉన్నాడు అర్జునుడుతునకైన అర్జును జయించబడిను అంటే పాలన ఉన్నాడే సాంబమూర్తికి కూడా సాధ్యపడదు అని మరియు తగిన పొలకొల నగ్యం పావు అని తగినటువంటి మాటల చేత పగడినాడు దోనుడు నిలింపని గనమునో ఎంత ప్రొత్తుకివాడు ఆ గగనమును దేవతలంతా అంటూ ఉన్నారట అటువంటి యొక్క ఆద్యున్ని ఎదుట ఎందుసేపు నిలబడి అంటే ఆ దోళుని ఒక్కరికే చెల్లించువే పైన గగనముందు కొనియాడుతూ ఉన్నారట అట్టి సమయము నుండి తన యొక్క గాండివము నుండి లేచినటువంటి పాడ పరంపర చేత దోడు యొక్క రథము ఆ సూతుడు మునిగిపోయే చెట్టు కొట్టినాడు అర్జునుడు చేసిన ఆహా ఎప్పుడైతే ఆహారము లేచిన గౌరవ సైన్యములో పోయే పోయే పోయే దోణుడు చచ్చిపోయాడు సుమాంగాని ఈ మైని భుజోత్తామ బలము తోడు తోడతో ఆ విధంగా దోణుని యొక్క బలం తరిగి పోవటం చూచినటువంటి వాడ అనేక విధములైన సైన్యాన్ని యావత్తో పురస్కరించుకొని ఆ తోడుని కుమారుడున్నాడే అశ్వత్మ తాకినాడు అర్జునుడితో అతడు తీవ్ర బాణముల నా అతన్ని గొప్పతూ మాదుకొన్న మహత్తరమైన ఆ అర్జును బాణ పరంపర ఆ సైన్యముని యావద్దు కూడా ఆ ఎండినటువంటి అరణ్యముని అగ్నిహోత్తుడు కదా ఎలా చటా చటా ఛటాని ధ్వని అడిగేటట్టుగా తహించును ఆ ప్రకారంగా తహించి వైచ్చినవి అర్థుని యొక్క సర పరంపరలు ఆ దూడసుడు అశ్వత్మ యొక్క దొరదమును బడు పడేటట్టుకొచ్చినాడు అతంధర ప్రియ చింతకాంతిఘన ఆ అశ్వత్థామ కూడా పాండిత్యము యొక్క గాంధివానికి గట్టినటువంటి యొక్క నాది ఉన్నదే దాన్ని తగ్గొట్టినాడు ఆ గాంధీవాన్ని నరికి వాడు రేడు వరకు కాదు అందువలన దాన్ని నరకలేరు ఎవరు కూడా ఇక ఏమిటయ వాళ్ళు చేయగలిగింది అంటే ఆ నాది ఉన్నది మోర్వి దాన్ని తగ్గొట్టడం వారికి వాళ్ళు అంతవరకు గానీ దాన్ని తగ్గొట్టాలంటే సాధ్యపడేది కాదు అలాగే నడికే నడిచాయట నడికే వరకు దాన్ని సరి చేసుకుని బిగించుకునే లోపల కొన్ని బాణువులు చేతకొచ్చాయి తిరగబడిన దివ్యాస్త కౌశలాన్యాబద్దు కూడా ఆరంభించినారుదయం మననేయ వేగం ద్రోడతనయురం కొంతసేపటి తీర్థం చేస్తూ ఉండగా ఆ ద్వత్ యొక్క అమ్ముల పదులు వాటిల్లో బాణము లేవు అయిపోయినవిటం చేసి ఎంతకంతి కానీ అచ్చా తోని వ్యాఖ్యలు వాటికి తరువు లేదు ఎన్ని వందలు వేలు తీసినప్పటికీ ఎప్పటికప్పుడు పరి పొన్నుల ఉండు నుగనుగా విజృంభించి కొడుతూ ఉన్నాడు అర్జునుడు కుండ మధ్య ముంగ నుంగి తోచి యిపోయింది కదా అని ఆ కృపాచార్యులు వచ్చి తలబడినాడు అర్జునుతోడు కాదలి కృపాచార్యులతో ఢీకున్నాడు అర్జునుడు ఆ కృపాచార్యులు కూడా అనేక విధుములైనటువంటి అక్క వస్తూ కురిచినాడు సుమార్జును మీదలం పోతడిపోలేడు కనక లెత్త బాడములు వలసర కేతు రాత యొక్క పాండిత్యము చూపి అవలసర కేతు ఉన్నదే అనేక బాణములు చేత కొట్టినాడు ఆచార్యులు కొట్టి దాని చేత మహత్తరమైన కోపాన్ని అంగీకరించనుడు అతని యొక్క కిరణాలు కాదు పారంగులు తి అంగ సూర్యకిరణములతో సమానములైనటువంటి బాణములనే ఉపాధ్యాయుల యొక్క శరీరములందు నాటుకునే జట్టుగా కొట్టినాడు రథకులకు చంద్రకేతుడు ఆ రథచక్రము రక్షించేటటువంటి యొక్క చంద్రకేతుడు మణిమంతుడు మంజుమౌళి ఒక్కటం దాకినా ఒక్కసారిగా తాకిన అర్జును మీద అన్ని విరద వాటి అమ్ములముక నొక్క ముష్టి తొడిగి రక్కనంగా నతడు లేల నూనె నందలలను కోర భక్త తాకలేకంగా వాకివాడై ఎంత మంచి తన తలపడినారో వాటిని బాణములే నిమిషం అర్థం చేత ప్రయోగించి అన్ని తలలు నడికి భూమికి బలి ఇచ్చినాడు తోడన యొక్క ఆ తీవ్రమైన బాణం చేత ఒక బాణు చేత కాడి నరికి ఆ అర్థమున్నదే దారిని కూడా నరిగి పార వయించినాడు అర్జునుడు చంపి ఆ గురముల చే ఆ రథము యొక్క నగలు యావట్టు కూడా కొన్ని బాణములు ప్రయోగించిబట్టి నువ్వు చేసిను సూతుని తల చేరికి సూసుడున్నాడే సారథు యొక్క తల నరికి We have to go in the lab.